పరిశుద్ధి రగుతండి కృప మైడా యస్సు ప్రభానికి ఎంతో వందాలనైనా నిన్న నిరంతరం ఏకరీతికున్న గొప్ప దేవా జీవం గల నా ప్రభానికే స్థతులు ఈ గడిచిన కాలం అంతా ప్రభా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ప్రభా మమ్మల్ని సజీ లెక్కలో నిలబెట్టుకున్నారనైనా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క నూతన దినం మీరు మాకు అనుగరించినారు నీకెంతో వందలు ప్రభావ పరిశుద్ధి ప్రతి దశలో ప్రభా మీ కృపను మాకు సమృద్ధిగా ప్రభా ఓ దేవాత దేవ ఓ ప్రభా విషయంలోనైనా అయినా ఇసయ్యా మీ సహాయం మీ కనికిరమపైంచినందుక నీకు ఎంతో వందాలు ప్రభావ అందరి బట్టి నేను స్థుతిస్తున్నాం గొప్ప దేవానికి స్తోత్రమైన కలువరి స్థితిలో మా పాపంలోని శాపంలోని రోగంలోను వ్యసనము భరించి మాకు బదులుగా ప్రభావ మీరు మరణించినైనా మమ్మల్ని రక్షించుకున్నందుక నీకు ఎంతో వందాలు ఇసయ్యా పాపక నుంచి మమ్మల్ని అందరినీ మీరు రక్షించుకున్నందుక ఎంతో వందనాలు ప్రభా దాస్యము నుండి దత్తపుత్రులుగా స్వీకరించి మీకు సొంత కుమారులుగా మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారనైనా గొప్ప దేవ అనేది నీకు ఎంతో వందలు ప్రభావ మీకు పరిశుద్ధ ఆత్మాభిషేకాన్ని మాకు అనుగరించినారనైనా పరలోక జ్ఞానం అనుగ్రించినారు కృపావరలు మాకు అనుగరించినారు ఆత్మ ఫలాలు మాకు అనుగ్రంచినారు వాటి అన్నిటిని బట్టి నీకు ఎంతో వందనాలు అర్పించుకుంటాం కృతజ్ఞతాస్పత్రులు చెల్లిస్తున్నారైనా సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటామైనా గొప్ప దేవ మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీ పాదాల దగ్గరికి వచ్చినైనా ఇక సాయంకాల సమయంలోనైనా గొప్పదేవ మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మా హృదయాలను సరిచేయని ప్రవ్వ మీకు సంపూర్ణత సరళత పరిశుద్ధతగా మేము కలిగి మేము ఉండాలా ప్రతి దశలో మీతో మేము ప్రవ సాహసం కలిగి మేము జీవించాలా అయినా యుగ సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినాం ప్రవ మీరు అక్కడికి సంబంధించిన ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతున్నాయి కాబట్టి ప్రవ వాటి అర్థం చేసుకుని ప్రవ వాటిని ప్రవ పాటించి ప్రవ అనేకులకు వాటి మేము ప్రకటించేలాగా మీ కృప మాకు అనుగరించని ఓపిక సహనం దీర్ఘశాంతం మీరు మాకు అనుగరించండి ప్రతి ఒక్కరితో మేము సమాధాన పడి జీవించాలా ఈ లోకంలో ప్రభ నా తండ్రి మీరు సమాధాన కర్తవ ప్రభ సమాధాన సువార్థం మీరు మాకు కాబట్టి అనేకులకు ప్రభావ మేము ప్రకటించాలా తండ్రి మీతో అనేకులు మేము సమాధాన మీ సంత మీరు నడిపించాలా కృప మాకు అందరికీ అనుగరించండి రానని నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టిపోయిన ప్రభావ ప్రతి చీకటి శక్తులను ఏసు క్రీస్తులకు పాతాలు అరించి వేస్తున్నాం ప్రవ్వ ప్రతి హృదయాలు మీరు తాకండి మా ఆత్మలను మా ప్రాణం మా శరీరంలో మీకు అప్పగించుకుంటున్నాం వేసి కురిస్తున్నామన్నా ప్రవ్వా మా మనసు పరి పరి విధాలు పోకుండా మీ మీద కేంద్రీకరించుకొని మీ సన్నిధిలో భయముతోని భక్తితోని ప్రవ్వ ఓ ప్రవ్వా వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేసి బిడ్డగా మీ కృపలు మమ్మల్ని చేసుకోండి మీకు పరిశుద్ధాత్మ అభిషేకంలో మమ్మల్ని నడిపించండి ఈ ఆరధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి పరిశుధాత్మ దేవ మా హృదయంలో మీరుండి మాతో మాట్లాడి బలపచ్చమని పాటల ద్వారా మీరు మహింపందని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించిన తండ్రి ఆ ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా దయగల్గిన నీ ప్రేమలో నను నిలిపిన నా ప్రభువా నీకే మిచల్లితు నా ప్రాణమర్పింతు నీకే మిచల్లితు నా ప్రాణమర్పింతు ఎడబాయని నీ కృపలు నడిపించిన నా దేవా దయగలిగిన నీ ప్రేమలు నన్ను నిలిపిన నా ప్రభువా నీకేమి చెల్లింతు ప్రాణ మార్పింతు నీకేమి చెల్లి నా ప్రాణ మార్పింతు ఎడబాయని నీ కృపలో నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి నిత్యములో నన్ను నీ స్వాస్థ్యముగా నిత్యములో నన్ను నీ స్వాస్థ్యముగా రక్షణ భాగ్యము నొసగితీవే నీకేమి చెల్లితు నా ప్రాణమర్పింతు నీకేమి మిచెల్లింతు నా ప్రాణ మర్పింతు ఎడబాయని నీ కృపలు నడిపించిన నా దేవా దయగల్గిన నీ ప్రేమలు నన్ను నిలిపిన నా ప్రభువ నీకే మిచల్లితు నా ప్రాణమర్పింతు నీకే మిచల్లితు నా ప్రాణమర్పింతు ఎడబాయని నీ కృపలో నా భారములు నీవే భరించి నా నీడ నాకు తోడై తోడైయుండి నా భారములు నీవే భరించి నా నీడగా నాకై తోడై ఉండి చెదిరిన నారుది బాధలన్నిటిని చెదిరిన నారుది బాధలన్నిటిని నాట్యముగా నే నీకేమి చెల్లితు నా ప్రాణ మర్పింతు నీకే మిచల్లింతు నా ప్రాణ మర్పింతు ఎడబాయని నీ కృపలు నడిపించిన నా దేవా దయగలిగిన నీ ప్రేమలు నన్ను నిలిపిన ప్రభువా నీకే మి నా ప్రాణమర్పింతు నీకేమి చెల్లి నా ప్రాణమర్పింతు ఎడబాయని నీ కృపలు అనుదినము నీ ఆత్మలోనే ఆనందముసిన నా దేవా అనుదినము నీ ఆత్మలోనే ఆనంద మొసగిన నా దేవా ఆహారక్షక నిన్ను స్ద ఆహారక్షక నిన్ను స్తుంచెద ఆనంద గీతమునే పాడి నీకేమి చెల్లి నా ప్రాణ మర్పింతు నీకేమి చెల్లింతు నా ప్రాణ మర్పింతు ఎడబాయని నీ కృప ఎడబాయని నీ కృపలు నడిపించిన నా దేవా దయగలిగిన నీ ప్రేమలు నను నిలిపి నన్న ప్రభువా నీకేమి చెల్లి నా ప్రాణ మర్పింతు నీకేమి నా ప్రాణ మర్పింతు ఎడబాయని నీ కృపలు ప్రైజ్ లో డక్క ప్రభా పర్శున జీవా నీతి నా దివా నా తల్లి యేసుప్రభానికి శోతం చేస్తాం ఇజ్రాయల్ మీద ఆసిన దివానికి శోతం మా ఉద్యంలో మీ ఆశనే మీరు వెళ్ళమని ప్రార్థిస్తాం నా దివా మంచిగా దాగి ఇంట్లో ఏమైనా తీసేయండి మేము మోసపోకుండా సాధించేయండి మా యాత్రలో మేము మోసపోవద్దు యశుప్రభ బాక్యమైన దీన్ని మోసపోవద్దు తీసుకెళ్గిన మనసు మాకు ధరింపై చేయండి మాట్లాడే మీరు నేను మీ ఇన్నవారు ఉండాలా ఇతరులు చెప్పేలాగా ఉండాలా మీ ఆత్మీయ లోతు నడిపించి సరస్వతను నడిపించి ఈ వాక్యం ద్వారా మీరే మాయింపనమని మా స్వబుద్ధి తొలగించి పరిశుద్ధ బుద్ధి జ్ఞానంతో నడిపించ మనీ స్మీన్ ఇక్కడ మన ఎలిషాకు ఎలిషా ఒక సేవ మనం చూసుకుంటాం ఎలిషాకు ఆ శక్తి ఉండే నా గురువు ఎట్లా చేసినాడు నేను బి చేయాలా ఎలిషా నా గురు ఎట్లా చేసిన నేను చేయాల్సి గుడు గురువుకు మన ఇడుకు ఏం చేసిన ఇడవాయకుండా ఆయనకు గోల్డ్డాను నాకు కావాల రెండు వందలు పాపం అంటే ఆయన అప్పుడు ఈ అనే సేవ మనం చూస్తాం పవర్ఫుల్ సేవకుడు ఆయన కలరిగా దేవుని ఒక ప్రవర్తన ఉన్నాడు రెండు రాజ గంధం కలో చెప్పండి రెండో రాజ దగ్గర ఆరో అధ్యాయం నుంచి చదువుదాం ఈ అద్దెం చేత చూసుకున్నాం మీరు ధ్యానం చేద్దాం అంతటా ప్రవర్తల శిష్యులు ఎలిషా యొద్ధకు వచ్చి అలా లుయో ఎలిష దగ్గర మీ శిష్యులు ఉన్నట ఎలిషా దగ్గర ఉన్నాడ శిష్యులు ఉన్నారంట కొన్ని శిష్యులు ఆయన ఎంట సేవ కనుక ప్రవర్తన శిష్యులు ఎలిషా దగ్గర వచ్చి ఒక శిష్యులు వచ్చి ఇదిగో నీ మాకు స్థలం ఇరుకుగా ఉన్నది అలా లియా ఎలిషాకు ఇప్పుడు మేమున్న తనం మాకు ఇరుకు ఉందయ్యా మేమున్న ఇరుకు ఇప్పుడు ఇరుకు ఉన్నది అలా ఉయ్యా ఏమంటే నేను ఇరుకులు న్యూస్ సెలివిస్తే నేను యోర్ధాను నదికి మేము యోర్ధా నదికి పోయి తలా ఒక అచ్చట నుండి తెచ్చుకొని తలా ఒక తెచ్చుకొని మరి చోట నివాసము కట్టుకుందమని మరి ఒక నివాసం కట్టుకొని అలా ఇక్కడ చూస్తే ఇప్పుడు స్థలం ఏమి ఈరుకుందయ్యా మాకు మళ్ళీ అతని మేము ఒక స్థనం కట్టుకొని ఏదో అది పోయి మళ్ళా ఒక స్థలం అక్కడ కట్టుకుంటాం కొంచెం మీరుకుంది కొంచెం విషాల కావాలని ఎలిషా కుమరి పెడితే ఎలిషాను మరి ఉత్తరం ఇచ్చాను కానీ అక్కడ చూస్తే అశిషులు చెప్పినాక ఏమంటే నువ్వు మా ఇంట రావాలని ఇక్కడ చూడు ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అలా అయ్యా ముఖ్యమంత్రి మనం ఈ సుప్రభ చెప్పాలా ఏ సుప్రభ నేను పోతున్నా నారో రా నువ్వు అని మనం చెప్పాలా అలా మాతో రా మనం చెప్పంటే ఏది చేయం చేసినట్ట అక్కడ చూద్దాం మనం నేను వచ్చేదాన్ని చెప్పి నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను ఎలిషని తన దైవ జన్ వస్తున్నాడు కానీ ఏసు ప్రభు గోపాడు ఏసు ప్రభుంటే పిలిచే వచ్చే దేవుడు కనుక మనం ఎట్లుండాలా అలాంటిది బయట ఒక్కటి ఉండదు ఉండదు ఉన్నా ఉన్నా ఉండాలి ఇక్కడ చూస్తే ఎలిషా సరే నేను చూస్తా అని ఎలిషా పోయినట్ట వారు వచ్చి వాళ్ళు యువర్ధానికి వచ్చి నరుకు ఏం మానవులు నరుకుతుందంటే అక్కడ చుట్టూ వద్దులు ఉంటే కానీ నరుకుతున్నది అయితే మనం చూస్తాం ఓషియాలో ఇక్కడ ఓషియా పర్వతాలు ఇక్కడ ఇక్కడ అగల్లో మనం చూస్తాం మేము సమయం రాకే మీ మందిరం మీరు మీరు ఇల్లు కట్టుకున్న కనుక సమయం చెప్పింది ఇప్పుడు పర్వతంలో మీరు వద్దులేసి మీరు మాను నా మందిరం కట్టండి అని చెప్తాడు అక్కడ చూసే మనం కనుక ఇక్కడ చూస్తే ఆత్మీశంలో చూస్తే మనం ఏం చేయాలా దేవునికి మందిరం అంటే ప్రజలే కనుక మనం ఆత్మీయంలో వాళ్ళకు సువార్త చెప్పి దేవుని ఒక మందిరం అంటే మందిరం మనం కనుక ఇక్కడ చూసే మానులు కట్టుతుంటే ఇక్కడ ఒక దూరము నరుకుతున్నప్పుడు ఒక దూరం నరుకుతున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా అలలియా చూడండి గొడ్డలు ఏం చేసి నరుపుతుండే దాని మీద ఆ గొడ్డలి దాన్ని నరుకుతుండే వెంటనే దాన్ని ఊడిచి ఏం చేసి ఊడిపోగా ఏమైందా అక్కడ వాడు అయ్యో నా వెళ్ళినవాడ అయ్యో నా ఎల్లినవాడ అది ఎరువు తెచ్చినదని మొరపెట్టుకునగా అలలియ ఎరుగు తెచ్చినని మొరపెట్టగా అంటే మరదు కాదు అది ఎరుగు తెచ్చినయ్యా అని మొరపెడుతున్నాడు యిష దగ్గర ఏముంది ఏం లేదు ఏముంది దేవుని శక్తి ఉంది దేవుని శక్తి ఉంది అలా దేవుని ఒక శక్తి ఉంది యలిష అప్పుడు చెప్తున్నాడు అప్పుడు చదవాలి అడిగను అడిగను వాడు అతనికి ఆ స్థలంలో చూపింపగా ఆ స్థలంలో చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా అనలియ కొమ్మకి నీరుగా అనలియ అది కొమ్మపై అసాధ్యం గొడ్డలి వచ్చేది అసాధ్యం కానీ ఎలిషా ఏం చేసిన పలికినోడు అక్కడ చూసిన గొడ్డలి మన కొమ్మని పలికి ఆ గొడ్డెలి ఏం ఆ గొడ్డెలి పోయి చేసింది మన దాని మా కొమ్మ పోయి గొడ్డెలికి తీసుకువచ్చింది ఇక్కడ చూస్తాం మన వాక్యం భాగంలో చూస్తాం ఎలిష దగ్గర ఒక పవర్ ఎట్లుందంటే ఆయనతో ఆత్మ నింపబడిన వాడు ఇక్కడ చూస్తే ఎలిచే దగ్గర లేదు మళ్ళీ తీసుకుపోయినా ఏం చేయాలా మళ్ళా మళ్ళా పోయినప్పుడు ఏం చేయాలా మరి తీసుకొని కొద్ది కొనుక్కొని ఇవ్వాలి కదా కానీ ఎలిసే దగ్గర ఏం లేదు తీసుకొని ఏం చేయాలి మన ఇచ్చేయాలా కనుక ఆయన చేసిన ఎలిస అక్కడ ఎలిసేదారు గొప్ప కారం చేసినాడు అది తేలినాక అప్పుడు ఏం చేసినట్టు అక్కడ అతడు దానిని పట్టుకొనమని వాడితో చెప్పగా ఆ శిష్యుడిని పట్టుకొని చెప్పలాగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకోలేను వాళ్ళు చెయ్యి చాపి పట్టుకుని దేవుని ఒక గొప్పకారం ఇక్కడ చూస్తే ఎలిషాదా దేవుని గొప్పకారం చేస్తున్నాడు ఎందుకంటే అది వెరుగు ఎవరు ఇచ్చింది వాళ్ళకి ఇచ్చేయాల అయితే ఇక్కడ చూస్తే ఎలిషా శివలు ఇట్లా గొప్పకారం చేస్తున్నాడు చూస్తాం మనం ఎలిషాకు ప్రవత అక్కడ ఎలిషా అక్కడ పోకపోతే అక్కడ కారం జరగపోతుండే కానీ ఎలిషాకు పిలిచిండు అక్కడ రిషాకు పిచ్చం కదా ఏంది అలా పోయింది ఏం చేస్తుండ్రు వాళ్ళు మలా తిరిగి ఏం చేస్తుండ్రు వాళ్ళు పొందుకుండరు అయితే ఇక ఇంకా చూడు బ్ర సిరియారాజు ఇస్రాయల్తో యుద్ధము చేయవలనని కోరి అలా సిరియారాజు ఏం చేస్తున్నాడు ఆలోచిస్తున్నట ఈ ఇజ్రాయల్ బిడర్మిన్ యుద్ధం చేసి ఇలా కుంగసి బానిజ్గా చేసుకోవాలా సైతం మీ ఆలోచన వేస్తూనే ఉంటాయి రకరకాల ఆలోచన వేస్తూనే ఉంటుంది ఇలా కుంగేయాల దేనిలో కుంగియాల దేన్ని వేయాల దేనుది ఆయన మన ప్రతి ఒక్క బుధంలో గుర్తుపడుతున్న వాళ్ళు మనం ఎట్లా నడుపుడు ఏం చేస్తున్న వాళ్ళు కుంగేయాల వాళ్ళకు దేన్నవి కుంగేసి ఆయనకు కుంగ సైతాన్ శక్తులు మన మీద ఏం చేస్తున్నాడు ఆలోచించేస్తున్నట అయితే ఇక్కడ చూస్తే ఆత్మీయో సైతన్ శక్తులు ఇప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు అది దాని పని ఆలోచించేది దాని కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇజ్రోల్ పరపుకి సియరాజు ఎముడు అగ్నేశులు మళ్ళ రాజు కదా నేను రాజు కదా మనం ఏం చేయాలా వీళ్ళ చెప్పకుండా ఏం చేయాలా వీళ్ళ మీద ఏం చేసి యుద్ధం చేసి వీళ్ళ మీద ఏం చేస్తా విజయం పొంది వీళ్ళ బాణ్యత చేయాలని ఆలోచించుకున్నానంట ఆయన ఈ సీరియ రాజు కానీ ఈ రాజు ఆలోచన అప్పుడు దైవధుడిని ఎలిషాకు తెలిసిందంట అక్కడ జీవితం ఫలాని స్థలమందు మన దండు పేరిట ఉంచుతామని చెప్పను అలా రాజు పిలిచి తన సై పిలిచి చెప్తున్నాడు వాళ్ళు వస్తారు కదా మన దండు మన ఉన్న గుంపు గుంపు దండు పలాంటి తలం వస్తే అక్కడ పెడదాం మనం వస్తే ఏం చేద్దాం చెప్పకుండా ఏం చేద్దాం వాళ్ళ మీద మేము పడదాం వాళ్ళ మీద పడదామని చెప్తున్నాడు అయితే ఆ దైవజనుడు అయితే ఆ దైవజనుడు ఇస్రాయలు రాజునకు వర్తమానము పంపి వాళ్ళని ఏం చేసినంట ఆయన ఆలోచన ఏముంది ఆయన ఉదయము ఏముంది ఎలిషకు దేవుడు బయలుపరచనేమో ఎలిషా కూడా ప్రార్థన ఉండే వ్యక్తి కొండలో గుడిషోలో ప్రార్థన ఉన్న వ్యక్తి ఎలిషా ప్రార్థన ఏం చేసినట్టంపులో ఆలోచన ఏం చేసినట్ట మన రాజానే ఇజ్రాయల్ రాజకు వర్తమానం పంపించినట తు పెట్ట భిన్నంగా చూ పలాని స్థలమునకు నువ్వు పోవద్దు ఇజ్రాయల్ రజా ఫలాని స్థలం నువ్వు పోవద్దు అంతటకు సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను గనక సిరియను అక్కడ దిగి వచ్చిన తెలియజేయదా రాజు ఇస్రాయల్ రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి దైవజనుడు చెప్పిన తన హెచ్చరిక పంపినాడు సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకోను ముఖ్యముంది మనల్ని ఏం చేయాలి దేవం మనం దేవుని ప్రార్థిస్తాం మనం వారిని రక్షించుకోవాలా మనం మన వారి ఏం చేయాలా మనం రక్షించుకోవాలా మనం ఒక బ్రదర్ ఉండే ఒక బ్రహ్మ దగ్గర వస్తుండే ఒక అన్నిడు వచ్చిండు అంటే నా జీతంలో దేవుడు చేసిన కార్యం ఒక అన్నిడు నువ్వు పాలు తీసుకో పాలు సరే ఈ శాక్షం మళ్ళా ఒక ఒక ఆయన ఉండే ఇంకా లాక్డౌన్ కాలే ఆయన వచ్చింటూ నేను పోయి మేం చేస్తా నేను షాప్లో బిజినెస్ చేస్తా అడ్వాన్స్ ఇచ్చి వస్తా ఒక లక్షరా అని నేను నేను కాకు వచ్చి ఆయన చెప్తున్నాం ఆయన మాట మేము వింటున్నాం అప్పుడు దాగే మళ్ళా డాక్టర్ కాలే ఎక్కువ రాలే చెప్తుండే ఇందం ఆయనతో సాహసం చేసిన మేము గుర్తుపెట్టినాం గుర్తుపెట్టము వద్దు డ్యూటీ చేసుకో నిమ్ళంగా రా నిమ్ళంగా చేసుకొని మంచిగా సేవ చేసుకో ఇట్లని చేసుకో అని చెప్పినాం అయితే నేను చెప్పినాం కానీ ప్రార్థన పెట్టినాం అని దేవా ఇది దేవు చిత్రం కనిపిస్తారు ఇది కనుక ఇది కీడు ఉంటే తప్పించు దేవా అని నేను నేను కాశ్న ప్లే పెట్టినాం ప్లే చేస్తూనే ఉన్నాం అక్కడ పోయినాయన అడ్వాన్స్ ఇవ్వలే ఆగిపోయింది నెక్స్ట్ డే ఒక ఫోర్ డేస్ వరకు లాక్డౌన్ పడింది లాక్డౌన్ వరకు పెద్ద పెద్ద మడగిలు అంతా బంద్ అయిపోయినాయి అప్పుడు ఆయనకు ఇదేది అక్కడ నేను స్వతంత్రం చెప్తుండే అది మంచిది కదా బ్రదర్ ఇచ్చి జల్లీ ఓపెన్ చేసా ఇల్లు చేస్తుంటే అప్పుడు నా మీద విశ్వాసం వెళ్ళిపోతుందండి నువ్వు చెప్పేదానికి జరిగింది నువ్వు చెప్పకపోతుందని పోకుంటే మనం ఒక ఆయన చెప్తున్నాడు మన ఇక మందు తీసుకున్నాడు కదా ఇంకో ఇట్లా చేసిపోయింది ఏం చేయాలని చెప్తుండో అక్కడ నేను అపన వింటున్నా కనుక ఏది ఉంది దేవుడు ఏం బయటపడతా అదే చేయాలా మనం అక్కడ ఒక దగ్గర మా మీద విశ్వాసం పోతుంటే మా దగ్గర రాకపోతుండే ఇదే రెండోసారి అనే జీతంలో జరిగింది మళ్ళా మళ్ళా మళ్ళా బి ఎట్లా చెప్పినాం పొద్దు నువ్వు డ్యూటీ చేసుకో ఇట్లా చేసుకో రెండోసారి ఆయన చేసినాడు దేవుడు కాపాడి డ్యూటీ ఎందుమంటే ఆయనతో సవాసరం చేసిన కనుక ఆ వ్యక్తి డ్యూటీ చేస్తున్నారా లేదా మేము గుర్తుపట్టి ఆయనకు దేవుని ఒక జ్ఞానంతో చెప్పినాం యోబువి చెప్తాడు వాళ్ళు అనుభవపట్టి చెప్పగలరా యోబు ఒక యోగు గంధం చుడు ఎనిమిదో పది చూసుకుంటాను యోగుడు ఒకసారి ఎనిమిది యోగు గంధం అర్జుడు యోగు నా దాన్న ఉంటది వాళ్ళ అనుభవ జ్ఞానం బట్టి చెప్తాడు కదా చెప్తాడల్లా జన్మలో పది థర్టీ జర చూడు బ్రదా నెన్ జీ అద్దంలో ఉంటాడు ఎయిత్ చాప్టర్ లో టెన్ ఒక్క విషయం హలో చెప్పండి అయితే ఇక్కడ చూస్తే ఎవరు కొంచెం చూడే వాళ్ళు అనుభవ జ్ఞానం బట్టి చెప్తారు కదా అని చెప్తాడు జోబో అక్కడ అక్కడ అద్దంలో ఉంటుంది చెప్తున్నా వారు నీకు బోధించదురు కదా చదువు పైన చదువు ఎంత పర ఎనిమిదోది జర చెప్పు ఎనిమిదిలో పది మీద చెప్పిన భావం ఇక్కడే ఉంది బెదరు వారు నీకు తెలుపుదురు కదా వారు తమ అనుభవం బట్టి మాట్లాడుదురు కదా అలా సేవో అనుభవంలో పోనీ అదే మాట్లాడాలా నేను సొంతం వాడిననుకో నేను దూరం లేకపోతాడు నీ మీద విశ్వాసం పెట్టాడు అంటే చెప్పిన వాక్యం మీద విశ్వాసం పెట్టాడు ఏది దేవుని చూపిస్తున్నావు అది కలిగింది చెప్పాలా అక్కడ నేను ఆయనకు రెండుసార్లు చెప్తుండే నీ వల్ల నేను నాకు లాస్ట్ అనింది సైతాన్ని ఇట్లా నా మీద తిరుగుబాటు చేసే ఇక్కడ యోగు చెప్తున్నాడు మళ్ళా చదువు ప్రే సరే మున్నపంటి మున్నప్పటి తరము వారి సంగతులు విచారించము వారి మునుపటి సంగతులు విచారించము వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము తన పితరు చెప్తున్నా వాళ్ళ పితరులు ఏం చేసినా చాలా పరీక్షించి దానిని బాగుగా తెలుసుకునుము బాగా తెలుసుకును వారు నీకు బోధించుదురు కదా వారు నీకు బోధించదా వారు నీకు తెలుపు తెలుపుదురు కదా తెలుపుదురు కదా వారు తమ అనుభవ భావమును బట్టి మాట్లాడుతురు కదా ఇది ముఖ్యం ఉంది దైవాన్మోదించి మాట్లాడాలా మనం ఎప్పుడు బి దైవం గురించి మాట్లాడాలా చెప్పండి మన దైవుడు ఏమో దైవ జ్ఞానం ఏమైనా సొంతలు వాడద్దు మనం ఎప్పుడు బి ఎప్పుడు చేస్తాం ప్రభావా నీకు చిత్తం ముందే నాకు మేలే జరగాల లేకుంటే కీడు జరగద్దు ఎవరికైనా కానీ అయితే ఇక్కడ చూస్తే ఇంకో శాస్త్రం ఒక పాలైన వస్తుండే పాలైన వస్తుండే మాకు పాలు వేస్తుండే మల్ల చెండ్రి యాదవ్ ఉన్నాడు రోజు ప్రియర్ చేసుకుపోతుండే బర్రలు కొంటుండే దేవుడు ఆయన జీవితంలో గొప్పకారం చేస్తుండ్రు ఆ బర్రలు కంకి ఎక్కువదైనా మోసం ఉంటే మోసం ఇచ్చి మళ్ళీ చూసినా ఈ కాదు ఈ కాదు బర్ర పోతుండే బర్ర మంచి దొరికినా అయితే వాళ్ళ కొడుకు ఒక పిల్లని చూసిండ్రు అది ఒక ఊర్ల ఊర్లా ఊర్ల చూసిండ్రు ఆయన నాకెందుకు చెప్పాలా నేను ఎందుకు చెప్పాలా అప్పుడప్పుడు చెప్తానుంటా దేవుని స్వార్థ ఆయనకు అయితే జరిగింది ఏమినగా వాళ్ళ కొడుకు అంతా టెన్త్ క్లాస్ చదువు ఈ పిల్ల డిగ్రీ చదువుంది మంచిగా సౌందర్యం ఉంది ఇంకేంది మంచిగా అంటే దాని సుటుబల్ ఉంది బక్కగా మంచి ఉంది చెప్పిన ఆయన చెప్పింది వాళ్ళ బంధువులు పోయిండు చూసిండు ఆ ఊరుకు చేసిండ్రు ఎంతో కూడా రెండు మూడు సార్లు పోయిండు ఎంతోసారి పోయి లేదు చెప్తున్నారు మా బంధువులు పోయిండు మా చుట్టాలు మా ఇంకా ఉన్నారు అందరూ మన పిల్లలు మంచి ఆ పిల్ల మంచి లేదని నేను ఆలోచించి చెప్పిన మల్లేషు ను పిల్లగాడికి ఒక్క పంపిస్తున్నావు నీ పిల్లకు తీసుకొస్తున్నా అన్నా పిల్లకు తీసుకొస్తున్నా ఒక్కటే పని పోయి ఆ పిల్లకు పూల పూలోనే పెడితే నువ్వు పెట్టుకొని శ్రే నువ్వు చేశాయన్నా నా మాట ఏమన్నారు నేరు చేసిన పిల్లకు వాళ్ళు ఇంటిస్తారు ఆ బట్టు పెట్టుకొని బాగా ఉంద పూర్వ పూర్వక బిలోకులు చేసిండ్రు అయితే మ్యారేజ్ లో జరిగినప్పుడు ఎంతోమంది వాళ్ళు చెప్పిండ్రు వాళ్ళు చూసి ఇది అచ్చరపోయినట్టు ఆయన వచ్చి చెప్తున్నాడు అయ్యా ఈ పిల్లని చూసిన అందరు వద్దొద్దు చెప్పిండ్రు నువ్వు చెప్పినప్పుడు నేను పోయి చేసేసినా అక్కడ పోయినాక అచ్చర అందరూ చెప్తుండ్రు అరే వీళ్ళు చూసి ఎంత మంచి కనిపిస్తున్నారు ఇద్దరు అరే అందరం కనిపిస్తుండ్రు ఆ పిల్ల డిగ్రీ చదివింది ఈ నేను క్లాస్ అయితే దాని తర్వాత ఆయన చెప్పిన నేను చెప్పిన రే దేవుడు ఇంత ఉపకారం చేసినడా ఏం పిల్లలు అనుభవం లేదు ఎవరు చూడలే ఎవరి బ్రెండ్ సంబంధం పెట్టలే ఆయన తనుభవం లేదు ఇప్పుడు చూస్తే వాళ్ళ కొడుకు పెళ్ళైన కొడుకు పెళ్ళైన ఫస్ట్ డే బ్రదర్ పిలుగు అన్నాడు పోతే ఏం చేసిన భార్య నుంచి చిన్న పిల్ల గుంజుకొని నాకు ఇచ్చినాడు అరే ఇంత గుంచుకొని తీసుకొని కూర్చొని ఉన్న పసరి వాళ్ళు ప్రేజ చేయమన్నాడు చేస్తాం ప్రేజ్ అంటే దేవుని దైవ జ్ఞానం నుంచి నేను ఆలోచించి చెప్పిన ఆయన అది దేవుని ఎవర ఇప్పుడు చూస్తే దేవి బ్రదర్ చేసుకోమంటే అష్టామనం సోమబుద్ధి మీద పోవద్ది అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ యదిష చరిత్ర చూద్దాం మనం ఆయన సేవరో ఆ చదువు బ్రదర్ అదే ఈ ఆ గుడ్డని తీసుకొని తీసుకోకపోయి ఎవరి దగ్గర వచ్చినా వాళ్ళకి ఇచ్చే ఇచ్చేది తీసుకునేది ఇచ్చేయాల అదివి పాపే ఏ వస్తువు తీసుకొని పైసలైనా కానీ ఏదైనా కానీ తీసుకొని ఇచ్చేయాలి ఆ స్త్రీయ రాజు ఇక్కడ చూస్తున్న ఆలోచన పెడుతున్నా ఇక్కడ శ్రీయరాజు ఆలోచన దైవజను హెచ్చరిక చేసి ఏం చేసినడు ఆశ్చరిక స్వీకరించినడు మనం చూస్తాం మనం చూస్తాం రాజ్యగంధంలో చూస్తాం కదా ఈ రాజ్యగంధంలో మనం యుద్ధం పోదాం అంటే ఆ బోంటాడు పోదాం మనం అది ఒక దైవజం లేదా ఆయనతోనే మనం విచారణ చేద్దాం అంటే యోష పాత్ర తెలుసుకుని ఏం చేసినాడు పోదవి సత్తాన్ని తురికించ ఆ యుద్ధంలో కానీ అప్పుడు ఏం చేస్తే దేవునికి కేకేస్తే ఏం చేసినావు యోష కాపడం మనం చూస్తే ఆ వాక్యంలో మనం చూస్తాం దేవుడు ప్రేమించే దేవుడు నమ్ముకున్న వాడికి ఏం చేస్తాడు తప్పు చేసినా కానీ కాపాడతాడు ఎంత సార్ తప్పు చేస్తా కాపాడతాడు కనుక ఇక్కడ చూస్తే ఈయన ఏం చేస్తుంది ఈ ఇజ్రాయల్ రాజు దైవంజని హెచ్చరిక తీసుకున్నట హెచ్చరిక ఏం చేస్తుంది తీసుకుంటాడు ఇది కరెక్ట్ ఈ దేవుడు దైవంజు చెప్తుండ్రు ఇక్కడ దేవుడు పెట్టినండు తీసుకొని తన వారిని రక్షించుకున్నటారాజు కల్లోలపడి కల్లోలపడి ఎందుమంటే ఆయన వేసే ప్రతి ఒక తలంపు తారమరైపోయినాయి ఆయన వేసే ఒక ప్లాన్ ఫెయిల్ అయిపోతున్నాయి ఆయన కల్వరైపోయింది అని నేను ఆలోచింది ఏంది ఎవరికి తెలుస్తుంది ఇది అని వాళ్ళని కల్వరం వచ్చి రాజు తన శ్రీరాజు తన భవన్లో కూర్చొని అందరూ పిలిచినట్టడు తన సేవకులను పిలిచి తన సేవకులు పిలిచి మనలో ఇస్రాయేల్ రాజు పక్షమున వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా వాళ్ళ సేవకులు చెప్తున్నారు మన దగ్గర ఎవడో ఉన్నారేమో ఈ సమాచారం పోయి చెప్తున్నా మనం ఎవరు ఎవరో మీరు కనుక్కొని నాకు చెప్పండి తీసుకురండి నేను ఎప్పుడు పోతున్నా నా ఆలోచన ఫెయిల్ అయిపోతుంది అన్ని ఇదైపోతుంది అని ఎవరూ మీరు ఎంక్వైరీ చేసి నా దగ్గర వాళ్ళకి తీసుకురండి అని చెప్తుండే అయితే ఆయనలో ఒక సేవకులు లేచినంట అక్కడ చూద్దాం అతని సేవకులలో ఒకడు రాజు నా ఏలినవాడ రాజు ఏలినవాడ ఇస్రాయేల్ రాజు పక్షమున ఎవరును లేరు కానీ ఇజ్రాయెల్ పక్షంలో ఎవరు లేను గాని ఇజ్రాయలీలో ఇజ్రాయేల్ లోన్న ప్రవక్త యగు ఎలీషా ఇజ్రాయేల్ లో ఒక ప్రవర్తన ఎలీషా చదు మీ అంతఃపురమునందు మీ అంతఃపురం మీరు అనుకున్న మాటలు మీ అనుకున్న మాటలు రాజులకు తెలియజేయన ఇ రాజుకు తెలియజే మీ అనుకున్న వాటం అన్ని ఏమి చేస్తుండ్రు అంతఃపురమును ఎలిచకు అన్ని తెలియజేది కానీ ఈ రాజులో చూడండి పాపంలో అంటే ఉంటది పాపంలో ఉంటే మూర్ఖతం పాపం గుంజుకొని లాక్క అప్పుడు చూస్తే ఏం జలా అయినా ఏంది ఇదన్నీ నా మాటలు తెలుసుకుపోతుంది కనుక అప్పుడన్నా ఏం జాలైనా ఆగిపోవాలి కదా పాపమిన మీద గుంచుకుని తీసుకుపోతుంది చూసాం అక్కడ రాజు అందుకు రాజు మేము మనుషులను పంపి చూడు హలదిగా అయితే ఈయన పండుకుంటే కూర్చుంటే అన్ని ఎలిషకు తెలియబడుతు నేను మనుషులు పంపిణా తెలియ తెలియదా అని ఆ జ్ఞానం లేదు ఈ మన సిరియా రాజు ఊరు కూడా అక్కడ అందుకు రాజు మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు ఉండి చోటు చూచి రమ్ము అని సెలవీయగా కాదు ఉదయ్య ఆయన ఎక్కడున్నాడు ఆయన అక్కడ చూచి మీరు రమ్మని చెప్పిన చెప్పగా తన పని ఏం చేస్తున్నారు తన గుర్రంలో వ్రతంలో అందరూ పంపిస్తున్నారు అక్కడ తన వరకు అతడు దూతాన్మ ఉన్నాడని వర్తమానము వచ్చను ఆ దూతాన్మ ఉన్నాని వర్తమానం వచ్చను కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపను రాజులో ఏం చేస్తున్నా జూన్లో మూర్ఖతనం ఇక్కడ కనిపిస్తుంది మూర్ఖ చితులో కనిపిస్తుంది ఈయన అరే నా వర్తమానం ఏం చేస్తున్నా చేస్తున్నా అన్ని ధర పెడుతున్నా కదా నేను ఇక్కడనే ఆగిపోలేదు నేను ఎట్లా ఈయనకు పట్టుకొని కావుచు ఆయన ఉదయంలో ఉన్న గుణం పట్టుకొని ఈయనకు జైల్లో మనం చూస్తాం కదా మీ కాకు ఏం పట్టుకొని జైలు వేసినారు ఈయన జైలు వేసి మళ్ళా యుద్ధం యుద్ధం పోదాం ఎట్లావి మనం ఈ ఇజ్రాయల్ మీద విధం పొందామని ఇలా పూనుకునంట పట్టుకొని రాని అని చెప్తున్న వారు రాత్రి వేళ వచ్చి వారు రాత్రి వేళ వచ్చి నలు దిశలను పట్టణమును చుట్టుకొనగా నలు దిశ పట్టణం నుంచి చుట్టం దైవజనుడైన అతని పనివాడు దైవజన్యని పనివాడు ందల కడ లేచి ఎందల కడ లేచి బయటకి వచ్చినప్పుడు అలా అప్పయిని బయటికి వచ్చిన పనివాడు బయటికి వచ్చిందంట గుర్రములను రథములను గల సైన్యమును గుర్రములు రథములు సైన్యమును పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడేను కనబడేను అలా ఏ కళ్ళతో చూస్తున్నాడు చరిక చూస్తుంటే ఈయన కలవరం వచ్చేసిందంట ఈయనకు ఏమొచ్చింది కలవరం వచ్చేసింది ఈనకు అంతా చుట్టుముంటున్న గుర్ర రథాల మీద మనుషులు కనిపిస్తున్నాయి రథాలు కనిపిస్తున్నాయి గుర్రాలు కనిపిస్తున్నాయి అయితే ఈయన కలవరం వెలిశాకు తెలిసి తెలిసిపోయింది అప్పుడు ఈయన కలవరం వెలిశాకు తెలిసిపోయి అంతటా అతని పనివాడు అతను పనివాడు అయ్యో నా ఎలినవాడ అయ్యో నా వెళ్ళినవాడ కల్వరం వచ్చింది అయ్యో వెళ్ళినవాడ మనం ఏం చేద్దాం ఆ దైవజనులతో అనగా అతడు భయపడవద్దు భయపడవద్దు అదొలి ఎలిషా భయపడవచ్చు కాదు ఎందుమంటే ఈయన షరీకంగా ఉన్నా కదా భయం వచ్చేసింది ఎలిషా ఉంటే ఎలిషా దగ్గర నేర్చుకోలేదు ఎలిషా లేక యుద్ధం నేర్చుకోలేదు కానీ భయపడవద్దు అని చెప్తున్నావు ఎలిషా ఏం చేస్తున్నావు ఆయనకు ధైర్యపరుస్తుంది అక్కడ మన ఉన్నవారు మన ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి ఏమన్నాడు మన పక్షంగా ఉండే అధికై ఉన్నారని అప్పుడు ఈయన చెప్పాలి కదా ఎలిషా గురు మీరు చెప్తున్నారు మన పక్షంగా అధికై ఉన్నారు ఎక్కడ కనిపిస్తున్నా మన విద్యనే కనిపిస్తున్నాం కానీ చెప్పచ్చు కదా అది అవకాశం ఎలిషా ఎలే ఆయన చెప్ప చెప్పే ముంద ఏం చేస్తుంది ఎలిషా ఆయన కోసం యుహువాకు ప్రార్థన చేస్తుంటుంది చూసాం అక్కడ యుహువా వీడు చూచినట్లు వీడు చూసినట్టు దయచేసి వీని కళ్లను తెరవమని దయచేసి ఈయన కళ్ళను తెరవమని ఎలిష ప్రార్థన చేయగా ఎలిష ప్రార్థన చేయగా యహోవా ఆ పని వాణ్ణి కళ్లను తెరవజేశాను గనుక ఐ మీన్ హలో చెప్పకముందు ఏం చేసినాడు అక్కడ ఎలిష ప్రార్థిస్తూ ఈయన కళ్ళు తెరుసు చూడాలా నేను చెప్పిన చూడాలా నా దగ్గర ఇంత సైన్యం ఉంది నువ్వు పెట్టిన సైన్యం చూడాలంటే అప్పుడు చూసేతో ఏం చూస్తున్నావు పల్లో ఒక మహిమ ఒక అగ్ని రథాలు చూస్తున్నాడు అక్కడ చూడు కనుక వాడు ఎలిసా చుట్టూను ఎలిషా చుట్టూను పర్వతము పర్వతములు అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండిట అగ్ని చేత గుండ చూచి ఉండి నిశ్చర్కర చేసిన అంటే ఎలిచా ఉండే ఇంకా ఏం చేస్తున్నాడు దేవుని ఇంకా చూడలేక ఉన్నాడు కానీ అప్పుడు ఆశ్చర్యకరణం ఒక ఆయన ఆత్మకళ చేస్తూ ఎలిచతో ఏమి అగ్గితాల పర్వత చూసింది ఆశ్చర్యపడిపోయింది కానీ ఎలిషా ఏం చేస్తున్నాడంటే అక్కడ చూద్దాం అక్కడ ప్రేమ సిద్ధాంతం కనిపిస్తుంది అక్కడ చూస్తే మనం ఎలిచరా ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఆ దండువారు సమీపించినప్పుడు ఎలీసా ఈ జనులను అంధత్వంతో మొత్తుమని యహోవాను వేడుకునగా అలా జనుతో అందుతో మొత్తుమని యహోకు వేడుకునగా ఆయన ఎలీసా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను ఎలిస చేసిన ప్రార్థన అందుతో మొత్తెనువా అప్పుడు ఎలీస ఇది మార్గము కాదు ఇది మార్గము కాదు ఇది పట్టణము కాదు ఇది పట్టణం కాదు మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు నా ఇంట వచ్చినారా మీరు వెతుకువాడిని వద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి అలా ఎవరు వెతుకుతున్నారు వీళ్ళు ఎవరి మీద ఆ ఇతర రాజుకు వెతుకుతున్నారు కదా వీళ్ళందరూ ఈయన రాజు గురువులు వెతుకు అయితే నేను తీసుకొని పోతా ఫ్రండ్ అని తీసుకొని నడిపించను అంటావులకు వారిని నడిపించను క్షోమలోను వారిని నడిపించను వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు షోలోనికి వచ్చినప్పుడు అతడు యుహోవాహోవా వీరు చూచినట్లు వీరి కళ్ళను తెరవమని ప్రార్థన చేయగా వీరు చూచినట్టు కళ్ళు తెరువు ప్రార్థన చేయగా యుహోవా వారి కండ్లను తెరువ చేశను గనుక వారు సోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొని తెలుసుకున్నాం వాళ్ళు తెలుసుకొని ఇక్కడ వచ్చేసిండు ఆ రాజు దగ్గర వచ్చిన వాళ్ళకు కర్వరం వచ్చింది ఎలిష చేసిన పతి ప్రార్థన ఏం చేస్తుంది దేవుడు వింటున్నాడు కనుక ఏం చేస్తున్నాడు దేవుడు ఘనపర ఘనపరచుకుంటాడు ఆ జ్యం రోషం గల దేవుడిని గనపరచుకుంటాడు అక్కడ ఎలిషా ద్వారా మహిమ తీసుకొచ్చిన ఏమంటాడు కదా ఇంకా చూద్దాం ఇస్రాయేడు రాజు వారిని పారజూచి ఇజ్రాయే వాళ్ళ పారజూసి ఆయన వీరిని కొట్టుదునా కొట్టుదునా అని ఎలిషాను అడగగా రెండు సార్లు చెప్తున్నా అతడు నీవు వీరిని కొట్టవద్దు కొట్టవద్దు కత్తి చేతను కత్తి చేతను నీ వేట చేసను నీవు చెరపట్టిన వారినైనా నువ్వు కొట్టుదువాదువా వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత తిని తాగిన తర్వాత వారు తమ యజమానిని ఎద్ధకు వెళ్ళుదరని చెప్పాను తన యజమాని దగ్గర వెళ్ళిపోయా తెలుసుకోవాలా ఇజ్రాని దేవుడు ఎంత రోషం గల దేవు ఆయన మూర్ఖతం నుంచి విడుదల పొందాల తెలుసుకోవాలా ఎంత బలమైన దేవుడు రోషం గొలు తెలుసుకోవాలా మంచిగా బిందు చేసి అప్పుడే ఆ రాజ్యం చేసినట్టు ఒక డిన్నర్ చేసినట్టు అంత భోజనం ఊజం ఏర్పాటు చేసి అందరికీ మంచిగా తినబెట్టి నీళ్లతో ఆరా మంచి తినబెచ్చి తన యజమాని దగ్గర ఏం చేసినట్టు పంపించినట్టజమాని దృష్టి కొనుకపోయి వాళ్ళ సైనికులు ఏం చెప్పినము వాళ్ళ దేవుడు గొప్పలోని అక్కడ చూద్దాం ప్రతి ఇంకా కొన్ని చూసి మనం మూ అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా తను విస్తారాలను భోజనం సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని అన్నపానం పుచ్చుకొని రాజు సెలవు పొంది రాజు సరిపోంది యజమాని యుద్ధకు పోయి మరి యుద్ధమాని దగ్గర పోయేది అప్పటి నుండి అప్పటి నుండి దండు వారు ఇస్రాయేల్ ద్వేషంలోనికి వచ్చట మానిపోయేను మానిపోయేది అమ్మ ఇంత ఇంత దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళలో భయం పుట్టి ఏం చేసినంట మానిపోయింది ఇక్కడ చూస్తే దేవునికి ఎలిచాధార దేవుడు వాళ్ళకి ప్రేమ చూపించినాడు ఏం చేసిన నుంచి వాళ్ళు మారిపోయిన వాళ్ళు అక్కడ ఆగిపోయినట్ట మానేసినట్టం చేసేది కానీ దేవుడు సిట్టి గొప్పకారం మన పక్షం ఇది చేస్తాడు కనుక మన ఒలుగు ఏం చేయాలా సైతం శక్తి నుంచి మనం ఏం చేయాలా గడిపియాలా మనకు చూపించిన వ్యక్తి గు చేసి రక్షించుకోవాలా దేవుడు చిన్న వాక్యం తీవించక శోతం యశు ప్రభ నా దీవానికి శోతం ఆ బ్రాహ్మ సాకుల దీవానికి శోతం నా మాకు నడిపించండి నా దీవానికి శోతం మేము ముఖ్య దేని పనికి రాని యశుప్రభ నా దీవానికి శోతం మీరు వెతికించి రక్షించుకున్న సుప్రభ ఆ సిల్వలో చూపించిన కృప నా తండ్రి నీకు పొందాలి ఆ శిల్వలో చూపించిన కృప ధర ప్రేమ నీ ప్రాణం బలిదార ధర రత్నం ధర చెప్పి మమ్మల్ని రక్షించుకున్నాం అందుకు నీకు సంవత్సరాలు నేను కలలబి ధ్యానం చేయాలా ఈ ధన్యత దైచయం ఈ వాక్యం ఇంకా ముందు ఎట్లా పోవాలా చే పొందాలా పరీక్షించాలా పరిహించి అనుభవించగా చెప్పాలి సుప్రభ మీరు సహాయకుండి మాకు శిరపరిచి ఈ వాక్యం ప్రభా మా జీవితంలో ఇంకా కాలశుద్ధి చేసి వెలిగించి మనీస్తున్న ప్రాస్వామి అమ్మిన్ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రేజ్ రవన్న అంశాల కోసం ప్రార్థించండి అన్న ముగించే ఆశీర్వాదం ఇవ్వండి ఓకే సార్ ఓకే సార్ సార్ ప్రార్థిస్తాం స్తోత్రంలోనైనా పరిశుద్ధి జీవం గల ఈ సయా నీకు ఎంతో వర్ణాలు ప్రభావ నినా నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప దేవ మహాపరిశుద్రిన దేవానికి స్థుతులు స్తోత్రమేనా నా దేవా నా ప్రోభ ఇక సాయంకాల సమయనైనా మీ సన్నిధిలో సమయం భాగ్యాన్ని కృపను మీరు మాకు అందరికీ అనుగ్రించడానికై నీకు ఎంతో వర్ణాలు ప్రోభ కృతజ్ఞత స్థుతులు ఘనత మహిమా ఎలుసా సేవా జీవితం ఏ రీతి ఉందో అనే విషయాలు మీరు మాతో మాట్లాడినారు ప్రభా నీకెంతో వర్ణాలు ప్రభా నైనా విషయంలో కానీ ప్రభావా మేము భయపడకున్న ప్రభా ఓ దేవా గెహజే భయపడిన ప్రభా నా దేవా అగ్ని రథాలు మా చుట్టూ ఉన్నాయి మీకు అగ్ని ప్రాకారంగా మీరు మా ఉన్నారు ప్రభా ప్రతి దశలోనైనా అయినా మీరు మాకు సన్నిహితులుగున్నారు ప్రభా నా దేవాసంగా నీకు ఎంతో వర్ణాలు ప్రభావ కృతజ్ఞత అస్థితులు ఘనత మహిమ ప్రభావం అర్పించుకుని ఇవసీ చివరి అంచుక మేము వచ్చేష్టమైనా మీరు ఆకర్షం మధ్యిన ప్రతి ప్రవచన మా కాలంలో నెరవేరుతుంది కాబట్టినైనా వాటిని గ్రహించాలా అర్థం చేసుకొని అనుభవపూర్వకంగా ప్రభావ మనుషులకు మేము ప్రకటించి అనేకులు మీ చెంత నడిపించాలా అలాంటి సేవలు మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టమైనా ఆ రీతిగా ప్రభావ దేవి శిస్టర్ నుంచి మేము ప్రార్థిష్టమైనా మీ కృపలు లభియడం జ్ఞాపం చేసుకొని సర్జరీ ప్రభ అయినా ఏసై అయినా తండ్రి జరగకుండా ప్రభావ మీరు కాపాడమని ప్రార్థిష్టం సిస్టర్కి ఎలాంటి ఏ అనారోగ్యం ఉందో మీకు తెలిసినైనా ప్రతి అనారోగ్యానికి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ఏసు పరిశుద్ధ నామం అలలుయ్య ప్రభా మీరే సహాయపడమని ప్రార్థిష్టమైన నా దేవ వాళ్ళ భర్త తాగుడు మానాల ప్రవ అనే రక్షణ పొందాల ఓ దేవ ఆ ఆల్కహాల్ స్పిరిట్ ని గద్దిస్తున్నాం ఏసుక్రీస్తనామలో విడిచిపెట్టి వెళ్ళిపోతు ఆత్మని కాజ్ఞపిస్తున్నాను ఏసుక్రీస్త నామూన ఆ కుటుంబంలో ప్రవ సంతోషం సమాధానం ఇచ్చేసి ఆ కుటుంబంతో ప్రభావ ఇంకా ఆత్మీలోతు నడిపించి మీ కొరకు సాక్షిని పెట్టుకోమని ప్రార్థిష్టమైన ప్రభుత్వ బెదిరి గురించి మేము ఆ కిడ్నీ ప్రవ ఆ లివర్ మీరు తాకండి ప్రవ సంపూర్ణమైన స్వస్థత బిడకి మీరు అనుగ్రించమని ప్రాదిష్టమైన వాళ్ళ థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ ఆ కిడ్నీ లివర్ సంపూర్ణ జీవాన్ని మేము ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్లో ఆ కిడ్నీ ఉన్న దురాత్మను గద్దిస్తున్న వెళ్ళిపో ఏసుక్రీస్తున్న నీకు దేవా ఆయన రక్షణ పొందాల ప్రభావ నా దేవా ఏసయ మీరే ఆకర్షించుకొని రక్షించుకోమని ప్రార్థిష్టమైన నీ కృప వేమడి కృప దేవా బ్రదర్కి మీరు అనుగ్రించమని ప్రార్థిష్టమైన ఆ రీతిగా రాజేష్ ఆ క్యాన్సర్ రోగాన్ని ఏసుక్రీస్తంలో గద్దిస్తున్న దురాత్మ ఆ క్యాన్సర్ డిమెనిస్ ని గర్దిస్తున్న వెళ్ళిపో మీకు ఆజ్ఞాపిస్తున్నాం ప్రభావ వీడికి సంపూర్ణ స్వస్థ మీరు అనుగ్రించండి ప్రభావ వాళ్ళు చేసిన ప్రతి పాపను క్షమించండి మీరు రక్షించుకోండి ఆ కుటుంబం అంతా రక్షణ బంధాల ప్రభావ మీరే సహాయపడమని ప్రార్థిష్టమైన ఆ రీతిగా ప్రభా స్టిస్థల గురించి మేము ప్రార్థిష్టమైన పక్షపాతంతో బాధపడుతుంది ప్రభా నైనా ఒక పక్షపాతం ఒక పేర్లు ఇస్తే నా దురాత్మని గర్దిస్తున్నాను వేస్త్రిస్తాము వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం వీడికి సంపూర్ణమైన స్వస్థ ప్రతి నరాల్లో ప్రభావ మీ రక్తాన్ని జీవాన్ని పోయండి సంపూర్ణ హీలింగ్ స్వస్థత అనుగరించమని ప్రార్థిష్టమైన అరీతిగా బ్రెయిన్ ట్యూమర్ కూడా సంపూర్ణ నార్మల్ దానికి ప్రార్థిష్టం స్వస్థపచ్చని ప్రభావ గొప్ప దైవానికి ఎంతో వందాలు ఎనిమిదో తరగతి వాళ్ళ పాప చదువుతున్న ప్రభావ బాబు చదువుతున్న ప్రభావ ఉద్యోగ స్థలాల్లో ప్రభావ చదువుల్లో ప్రభావ బిడకు మీ తోడునండి మీ పరలోకి జ్ఞానం అనుగరించి మీ కొరకు సాహసం పెట్టుకోమని ప్రార్థిష్టమైన అరీతిగా ప్రభా అనుసయండి నుంచి మీకు ప్రాధిష్టమైన కాళ్ళు మీరు ముట్టాన్ని తాకండి ప్రభ ప్రతి అనారోగ్యం విడిపించండి మీ జీవంతో పని ప్రభావ సంపూర్ణ ఆరోగ్యం ఆ బిడకు సరిత శిస్థ గురించి మేము ప్రార్థ్యమైన బ్లడ్ క్యాన్సర్ పురాత్మని గద్దిస్తున్న ఈస్కి నామం దీవబట్టి సంపూర్ణ స్వస్థ అనుగరించండి ప్రవ ఆ దేవానికి ఎంతో వందరకు శాసన పెట్టుకోండి చిన్న లక్కీ అనే చిన్న పాప గురించి మేము ప్రార్థిష్టం దేవ ఆ పాప మీ తాకండి ప్రభావ కాల్కు బోన్ ప్రవ పెరగొద్దు ప్రభావ ఆ బోన్ సంపూర్ణ హీలింగ్ స్వస్థత అనుగురించి మనం శివదాస్ బ్లడ్ క్యాన్సర్ సంపూర్ణ విడుదల ఇచ్చండి స్వస్థపచ్చండి మంచి ఆరోగ్యంలో ఇచ్చి మనం ఆ రీతిగా ప్రభావ తీద గురించి జాబ్ లో మీ తోడునండి ఏసానికి ఎంతో మంచి ఉన్నతమైన జాబ్ మీరు అనుగ్రించండి నా దేవాసాయి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభావ ఆ ఉద్యోగ స్థలంలో డిస్టర్బెన్స్ ఇస్తున్న డీమన్ స్పిరిస్ గదిస్తున్న నేసక్ ఇస్తున్నాం ఇచ్చిపోయిపోమని ఆధినిపిస్తున్నాం దేవా కుటుంబం చుట్టూ అగ్ని కంచే పెట్టండి మీ దూతలకు నూతనమైన అభిషేకం అనుగరించి ప్రతి చోట మీకు వరకు శాసనం పెట్టుకోండి తన సేవా జీతం మీరు ఆశ్రవదించండి విడల చుట్టూ మీకు కంచే పెట్టండి బిడలు గొప్ప సేవకులుగా మీరు తయారు చేయమని ఆ రీతిగా ప్రభావ నా దేవా ఏసాయానికి ఎంతో వంద చేసిన అంశ అన్నికాల గురించి ప్రాభ గురించి మేము షుగర్ నుంచి ప్రభావం సంపూర్ణ స్వస్థత అనుగరించండి షుగర్ తెసిన దురాత్మను షుగర్ తెసిన దురాత్మ ఏసు అనేది గద్దిస్తున్న షుగర్ రోగం విడిచిపెట్టి వెళ్ళిపో ఏసు క్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నాను సంపూర్ణ నార్మల్ అనుగరించండి తిమోతి గురించి మేము ప్రార్థిష్టం లేవా అయినా ఏసు అనే వ్యాధితో బాధపడుతున్న ప్రభావ ఆ సెల్యులైటిస్ దురాత్మని గర్దిస్తున్నాను ఆ వ్యాధిలోనే దురాత్మ విడిచిపెట్టి వెళ్ళిపో నీకు ఆజ్ఞాపిస్తున్నాను ఏసుక్రీస్తు నామం స్వస్థపచ్చండి మహిమను అందండి ప్రభావ మీ కొరకు సాహసం పెట్టుకుని అయినా లెఫ్ట్ లెగ్ ప్రభావ మీ ముట్టాన్ని తాకని స్వస్థపచ్చమని ప్రార్థిష్టం నాగేశ్వరరావు దగ్గర నుంచి మేము ప్రార్థిష్టం అయినా లంగ్స్ లో ప్రాబ్లం ఉంది ప్రభ కిడ్నీ ప్రాబ్లం ఉంది ప్రభా అయినా ఏసయ మీరు ముట్టాన్ని స్వస్థపచ్చమని ప్రార్థిష్టం పతి అనారోగ్యాన్ని ఓ ప్రభావ మీరు విడదలు తెచ్చి స్వస్థ అయినా మీ కొరకు పెట్టుకొని రక్షణ జరిగించమని ప్రార్థిస్తాం ఆ రీతిగా ప్రభా నితిన్ దగ్గర నుంచి యాక్సిడెంట్ హాలు విరిగింది ప్రభా ఆ బిడ మీరు తాకండి స్వస్థపచ్చి అని ప్రవ్వ ఆ కాళ్ళు రక్తాన్ని జీవాన్ని పోయి సంపూర్ణమైన స్వస్థత అనుగరించమని ప్రార్థిష్టం జరి గురించి మేము ప్రార్థిష్టం అయినా బ్రదర్ ముట్టని తాకండి ప్రవ్వ ఏ అనారోగ్యంతో బాధపడుతుందో ప్రభ మీకు తెలిసినైనా నా దేవ ఎస్ఐ బి మేము ప్రార్థిష్టం సంపూర్ణ స్వస్థత మీరు అనుగరించండి పతి అనారోగ్యాన్ని గర్దిస్తున్నాను ఏ స్వీకరిస్తున్నాము దుష్ట శక్తులని పాతలలో అంచి వేస్తున్నాం దేవ బిడ్డకు మీ కొరకు సాహసం పెట్టుకోండి అయినా ఆ రీతిగా ప్రవ్వ నా తండ్రి ఎస్ఐ ప్రతి విషయంలో మీకు రూపం అనుగ్రించండి ప్రవ్వ ఆ దేవ ఇస్త మీ సేవలో ప్రభావ బిడ నా తన్ని లేవనెత్తండి ప్రవ్వ బలపచ్చండి అభిషేకించి మీకు ఒక గొప్ప సాహస్ని పెట్టుకోండి అయినా మీరు అక్కడ తొలుగుంది ప్రవ్వ ఆయన ఈ ప్రార్థనాంశాలు చేసిన ప్రతి కుటుంబాల గురించి మీకు గొప్ప దేవ ఇసేవా జీవితం మీ కార్యాలు ప్రతి ఒక్కరు ప్రభావ రక్షణ పొందాలా మీ సేవ చేయాలా మీరు ఆ రీతిగా మీరు కార్యాలు జరిగించి ప్రతి చోట మీకు ఒకరి సాస్ని పెట్టుకోండి ఈ రాత్రి కళాశాల మాకు మంచి నిధులను గ్రహించండి ఏ సహాయపడండి అయినా నా దేవ నా తండ్రి మీ పరలో గొప్ప దర్శనాలు పరలోప కళలు మాకు నా దేవా మీరు అక్కడ తోరుగుంది ప్రభా మేము సిద్ధపడాలా నీకులు మేము సిద్ధపరచాలా ప్రభావ అంటే సేవలు నడిపించి కేబీపీఎం గ్రూప్లోని బ్రదర్స్ ఇస్తారు చుట్టూ మీకు కంచి పెట్టమని ప్రార్ష్టమైన గొప్ప దేవానికి ఎంతో వందలు ఇస్తాయా వాళ్ళ సేవా జీతం మీరు ఆస్వాదించండి బలపరచండి ప్రభావ ఈ ఆరదన పాల్గొన్న బ్రదర్స్ మీరు ఆస్వాదించమని ప్రాదిష్టం ప్రతి చీకట శక్తి మీరు బంధించమని ప్రాదిష్టమైన వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వాళ్ళ ఉద్యోగ స్థలాల్లో ప్రతి విషయంలో సైతన్ ప్లాన్స్ అన్నింటినీ ఏ సీ క్యాన్సిల్ చేస్తున్నాం మీరే సస్తపచ్చి పచ్చే ప్రభావ అనారోగ్యంచి విడిపించి కుటుంబంలో ప్రభావ సమాధానం నిగ్రించి మీ కొరకు సాసిన పెట్టుకుని ఆ కూడా సిద్ధపచ్చుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రాతిష్టం తండ్రి ఆ మెయిన్ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపించుకు మనకి అందరికీ సదాకాలం తోడేండు కాక ఆ మెయిన్ ప్రెసిడెంట్ సిస్టర్ బ్రదర్స్ అందరు ఆ టేబుల్ పైన ఉన్నాయి కూడా అన్నం రైస్ ముద్దలు